బ్రహ్మానం పరమసుఖం కేనముక్తి ద్వగన సదృశం తమ సలక్ష్యం నిత్యం విమలమచలం సర్వీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహిం సద్గరు మో నమో బ్రహ్మాది బ్రహ్మవిద్యా సాంప్రదర్తృవ్యోష ఋషిభ్య నమో గురుభ్యవప్లవర ప్రజాహమ సశివసమాన వ్యాసశంకర అస్మావ్య పర్య వందేగరం పరా హరి శ్రీ గురుణ నారాయణ ఇరవై ఒకటవ శ్లోకం అండి కంటిన్యూ చేస్తున్నా గుర్మాణి అమలే సచిదాత్మని గగనే నీల ఇది మనం ఇప్పుడు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మాటలు అన్నమాట ఎప్పుడెప్పుడైతే నీకు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లుగా తోచుచూ అంటే అధ్యాస ఆభాషగా తోచూ అప్పుడప్పుడల్లా అసలు వర్ణమే లేనటువంటి ఆకాశం నాకు వర్ణం వచ్చినట్టు కనపడుతుంది అసలు వర్ణమే లేనటువంటి స్ఫటికలింగానికి వర్ణం వచ్చినట్టు కనపడుతుంది అసలు ఏ రకమైనటువంటి ఉనికి లేనటువంటి దానికి ఉనికి వచ్చినట్టు పాముకు ఉనికి లేదు తాడుకు మాత్రమే ఉనికి ఉంది తాడును గుర్తించలేకపోవడం అనే అజ్ఞానం చేత పామును గుర్తిస్తూ ఉన్నటువంటి ఆభాస చేత లేని పామును చూసి భయపడడం అనే అధ్యాస నీకు ఉన్న ఆత్మ కనబడటం లేదు ఆత్మ సర్వత్ర సర్వకారణమై సర్వధారియ్ సర్వాధారియ సర్వగతమై సర్వసాక్షి అయి సృష్టి ఆది నుంచి సృష్టి అంతము వరకు చెలించక అచలమై ఉన్నది ఈ చలము అచలము ఇక్కడ సాపేక్ష నిర్ణయం అనమాట జాగ్రత్తగా దీన్ని పట్టుకోవడం నేర్చుకోవాలి సా ముందు సాపేక్ష నిర్ణయం నుంచి అతీత దృష్టికి అతీత దృష్టి నుంచి రహిత దృష్టికి మన వికాసం వివేకం పరిణమించాలి ఎప్పటికప్పుడు మనం రోజువారీ జీవితంలో ఈ మాటలను అన్వయం చేసుకోవడం నేర్చుకోవాలి వేదాంత వాక్య సమన్వయంతో జీవించటం ఎప్పుడైతే సాధకుడు వచ్చేస్తుందో అప్పుడు ఇక సమస్యలు ఉండవు ఎందుకని ఏది భ్రమో ఏది భ్రాంతో తెలిసిపోతుంది ఏది అధ్యాసో ఏది ఆభాసో తెలిసిపోతుంది ఏది అవివేకమో ఏది అజ్ఞానమో తెలిసిపోతుంది ఏది అవినాశో ఏది అచలమో ఏది అజమో తెలిసిపో ఇదే ప్రధానం ఇది గనక మొట్టమొదటి నీకు నిర్ణయం అయిపోయిందా ఇంకా ను ఏ వర్ణాలలోనూ కొట్టుకుపోవు సాధారణంగా మీరు సంగీతం నేర్చుకునే వాళ్ళని చూస్తే వర్ణాల దాకా వచ్చి ఆగిపోయానండి అనుకుంటారు ఈ వర్ణాలన్నది పెద్ద విషయం అండి సంగీతం నేర్చుకునేటప్పుడు కూడా ఈ వర్ణాలన్న అగడతా దాడితే గానీ వాడు స్థిరపడమాట వాడికి స్టెబిలిటీ అంతా వచ్చేదంతా అక్కడే